కీర్తన మూడు వందల అరవై ఏడు కడ నుండే విజ్ఞానానికిగా తీవలను ఓడలి రోతలు చూచి ఊరకైనా నవ్వును ఆర్రడి పాము కరచినట్టివాడు తినబోతే చారనివేపచేదైనా చప్పనై తోచూ వీరిడై సంసారపు విషమెక్కినవానికి చూరలై హేయ కాంతలు సుఖములైతోచును చెంకట వెర్రివానికి చేసిన చేతలెల్లా దొంగలించి వివేకాలై తోచినట్లు మింగుచు కర్మపు నాము సంసారికి అంగడి కర్మమే బ్రహ్మమైతోచును జగమిది ఒక్కటే చెవులు వేరే వేరే మొగి నెరు కమరపు ముడిచున్నది పగటు శ్రీ వెంకటేశు బట్టి కొలు అని వాడు తెగని మాయలలోన తేలాడవలసే